తరి నిధానము కన్నదాకా దరిద్రంబు స్థిరముగాక ఇవి కనిన సిరులేమి ప్రాతి మొదల గోవిందయ్యను మూడక్షరంబులను పదిలముగా నోరు పనుపడుదాకానే అదిగాక ఆపదలు కలుపములు జీవులకు చెదరుగాక ఇవి కనిన సిరులేమి ప్రాతి నారాయణయనుడి నాలుగక్షరములు పేరుకొని నోరుకి అచ్చినదాకానే భూరి దుఃఖములు నలపులు సదా జీవులకు చేరినా అవి గనిన సిరులేమి ప్రాతి వెంకటేశ్వరాయనుడి వేద పంచాక్షరము అంకురం వై నోరి కవుదాకానే జంకెనలు నలవు నలజడిగాక జీవులకు ఇంకా ఇవి గనిన సిరులవి ఏమి ప్రాతి